శ్రీ గురు హరి ఓ శృతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నా భగవత్పాదశంకరం లోకశంకరం స్థితం వాపీ అదేనండి చెప్పాల్సిందే భుంజాం వాణాన్వితం విమూఢనాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష ఇక్కడ టాపిక్ ఏమంటే జగత్తు అందరికీ అనుభవానికి వస్తూ ఉంటుంది అందరికీ జగత్తు అనుభవానికి వస్తుంది అందరికీ ఏకరూపంగా అనుభవానికి రాదు వాళ్ళ వాళ్ళ బట్టి ఆ సంస్కారాలకు తగ్గట్లుగా జగత్ అనుభవాలకు వస్తూ ఉంటుంది ఉదాహరణకి అదే జగత్తు యొక్క అనుభవం కొంతమందికి దుఃఖాన్ని విరిస్తే ఇంకో కొంతమందికి సుఖాన్ని ఇస్తుంది మహాత్ములైతే ఈ సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్వరూపావస్థలో ఉడుపుకుంటారు జగత్తులో ఉడుకున్నాయి కాబట్టి జగత్తు అందరికీ అనుభవానికి వస్తున్నా ఒకే రకంగా జగత్ అనుభవానికి రాదు అదొక విషయం ఇక సరే జగత్ అయింది తన దగ్గరికి తాను అనే రుహతుంది చూడండి మామూలుగా తెలుగులో నేను అని తాను అని అంటారు అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ యామ్ సెల్ఫ్ సెల్ఫ్ అని అంటారు సెల్ఫ్ అంటే తాను సో ఈ తాను అనే అనుభవం దగ్గరకు వచ్చేప్పటికీ నాకు దూరం అయిపోతే అది బాగా లాగట్లేదు తాము అనే కనుమా ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు బాగుంది కదండీ నాకు కూడా బాగానే మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే మంచిదేమో తిమ్మితే ఊడిపోయే ముక్కని ఒక సామె తిందే ఉన్నాడా అంటే సామెతంలో ఎంత లోకానుభవం ఉందో ఇది చాలా బాగుంటాయి సావిత్రం వాటిల్లో పెద్దలు గొప్ప అనుభవాన్ని నిక్షేపించినారు ఎనీవే తాను తాను అనేది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే తాను అయితే తానులో తాను గురించి సరైన అవగాహన గలవారు జ్ఞానచకృ తాను గురించి ఏదో ఒక వ్యామోహంలో పడి పోతూ ఉండేవాళ్ళు విమూఢ ఆ తేడా చూపిస్తున్నారు సో విమూఢాహ నాను పశ్యంతి పశ్యంతి అంటే తీర్చిస్తారు చూడడం చూడబడ్డ ఇది పుస్తకం ఇది నాయకు అలా చూడడం కాదు ఆ జ్ఞానాంతో చూ అంటే తెలుస్తూ ఉంటుంది అలా చూస్తూ తెలుస్తూ ఉంటాం ఇప్పుడు ఏదల పన్ను కింద పడింది చెట్టు నుంచి నూతన మహాశయుడు చూశాడు దాన్ని అందరూ చూశారు కానీ ఆయన చూసిన దానికి అందరూ చూసిన దానికి తేడా ఆయన చూడగానే ఓహో ఆయనకు డౌట్ వచ్చింది అటువంటి డౌట్ ఆయనకి తప్ప ఇంకా అవలసింది ఆ డౌట్ ఏమిటంటే ఈ పండు కిందకే పడింది పైకి ఎందుకు పడలేదు కానీ పైకి పోవచ్చు కదా కిందగా ఎందుకు వచ్చింది పోనీ ఒకసారి కిందకి ఒకసారి పైకి వెళ్ళచ్చు కదా పోనీ అడ్డంగా పోవచ్చు కదా ఎందుకు పడుతోంది ఎప్పుడు కిందగా ఎందుకు పడుతోంది అనే డౌట్ ఆయనకు వచ్చింది ఎంత లోతుగా పరిశీలించాడో ఒక చిన్న విషయాన్ని and the dawn from newtons law of gravity everybody newtons law of gravity it is the forerunner of the entire industrial revolution small gmh only kuda newtons law inchu potential energy kinetic energy mg h is the potential energy accordingly anyway కాబట్టి న్యూటన్ మహాశైన్ చూసినాడు దాన్ని ఆయనకు కనపడింది అంటే ఆ నేత్రంతో జ్ఞాన నేత్రంతో చూచుత దాన్ని పశ్చింతి నశ్యంతి అంటే చూడరు ఎవరు విమోహా వ్యామోహితులైన జనులు చూడరు అంటే చూడలేదు అని అభిప్రాయం అయితే అణు అనే మాట ఒకటి అను అను అంటే పశ్చా అంటే మీరు మామూలుగా పుట్టినతోటే అన్నీ చూసేస్తారని కాదు మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతూ శాస్త్రాన్ని అధ్యయనం చేసి గురువుపదేశాన్ని పొంది శాస్త్రాన్ని గురువు ద్వారా తెలుసుకుని ఆ తర్వాత మనం చూడగలగాలి మనంతటా మనం చూడలేకపోయినా అవును గురు శాస్త్ర ఉపదేశానంతరము మనం చూడగలగాలి కానీ కొందరు అలా కూడా చూడలేదు వాళ్ళు అసలు శాస్త్రము ఉపదేశము ఇటువంటివి ఏం పెట్టుకోరు వాళ్ళు ఏవో లోకల్ వ్యవహారాల్లో పడి కొట్టుకుంటూ ఉంటారు ఏవో సినిమాలకి వాటికి పోతారు సినిమాల్లో ఏముంటున్నాయి సినిమాలు అన్నింట్లోనూ ఇంచుమించు ఒకే టాపిక్ ఉంటుంది ఒక ఒకడు ఒక యువకుడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి మరొకడు కూడా ప్రేమిస్తారు ఇంకో పొగరుమోతి కూడా ప్రేమిస్తారు ఆ అమ్మాయి ఆ పొగరుమోతును ప్రేమించదు ఈ యువకుడిని ప్రేమిస్తుంది కాబట్టి వీడికినూ ఆ పవర్మూతికి ఒక వైరల్ నిర్మాణం అవుతుంది అంటే మొత్తం సినిమా అంతా కూడా అక్కడే ఉంది ఆ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వేదాంతాలు ఎలా అయితే జ జగత్తు జీవుడు దేవుడు అనే మూడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది వేదాంతం అదేవిధంగా నాయకుడు నాయిక ప్రతి నాయకుడు అనే మూడింటి చుట్టూ సినిమా తిరుగుతూ ఉంటుంది ఎన్ని సినిమాలు వచ్చినా అంటే ఇంగ్లీష్ సినిమాలైనా అంటే తెలుగైనా అంటే హిందీ అయినా అంతే తమిళమైనా అంతే కాబట్టి ఎనివే కనుక అణు కశ్యన్స్ అంటే శాస్త్రమును అధ్యయనం చేసి ఆ తరువాత ఈ సత్యాన్ని చూడగలుగుతారు మహాత్ములు కానీ విమూఠా ఈ విశేషమైన వ్యామోహము గలవారు మోహము ఉన్నదాని తప్పుగా అర్థం చేసుకుంటా దాన్ని మోహము అంటాం సో నేను చెప్పేటంటే జనులు వాళ్ళు శాస్త్రోపదేశము ఆచార్యోపదేశము అటువంటి దానికి పోరం సినిమాలకు పోతూ ఉంటారు సినిమాలకు ఎన్ని సినిమాలకు పోడినా ఇవై మూడింటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది తర్వాత ఏదో దేవుడు దెయ్యం పేరుతోటి పురాణ గాథలు వింటూ ఉంటాం మీకు తెలుసా ఏమిటి ఏమిటి సోమదత్తుని గాథ మీకు తెలుసా తెలియదు ఎలా తెలుస్తుంది సోమదత్తుడు కదా త్రేతాయుగంలో సోమదత్తుడు అనే ఒక ఆయన ఉండాలి త్రేతాయుగం అంటే ఏమిటి అంటే ఇప్పటి నుంచి వెయ్యి కోట్ల సంవత్సరాల క్రితం త్రేతాయుగం ఉండి ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు దీని ముందు ద్వాపరయుగం దాని ముందు త్రేతాయుగం వెయ్యి కోట్లు మరో వెయ్యి కోట్లు కలిపి వంద కోట్లు వంద కోట్ల సంవత్సరాల క్రితం త్రేతాయుగం కాబట్టి ఎవరైనా పంతొమ్మిదో శత ఇరవై శతాబ్దంలో మహాత్మా గాంధీ గారని అన్నారనుకోండి ఏదో వినడానికి కొంత ఏదో తెలిసినంత తెలుస్తుంది ఊహించుకోగలుగుతారు క్రేతాయుగంలో అంటే ఏం ఊహిస్తారని చెప్పండి మీరు పెద్ద శ్రేతాయుగంలో సోమదత్తుడు అనే ఒక కథను ఉండేను ఇదో ఇటువంటి మధ్య గురిపోతూ ఉంటాం లేకపోతే ఏదో తెలుసున్న కథనే వింటాం అలా కాలక్షేపం చేస్తారు తప్ప శాస్త్రీయమైన ఉపదేశము ఆచార్యం నుండి మనము పొందవ్వలేము అనే ప్రయత్నం ఎవరైనా చేస్తారా చేయటం లేదు అంచేతనే విమూఢాహగా మిగిలిపోతూ ఉంటాం విమూధులుగా మిగిలిపోతారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విమూహుడు తాను అనే అంశంలో చాలా పెద్ద పొరపాటు తప్పిదమును చేస్తూ ఉంటారు తాను అనగానే ఉంది తాను అనే అనుభవం ఉండదు కదా ఈ తాను అనే అనుభవాన్ని వాళ్ళు ఏ విధంగానూ తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు మైకు బాగానే ఉందా మీకు అందరికీ మైకు అనుకూలంగా ఉందా ఓకే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా కొంచెం పెంచండి ఎందుకంటే నాకు కూడా కొంచెం త్రోటు నొక్కుతుంది త్రోటు కొంచెం ఎక్కువ ఉంది మళ్ళీ మళ్ళీ క్లాసులు క్యాన్సిల్ అవుతున్నాయి కదా అని చెప్పే ఈవేళ ఏమైనా సరే క్లాసులు మనం చెప్పుకోవాల్సిందే అనే ఒక ఉత్సాహంతో వచ్చాను ఓం ఓం ఓం ఇప్పుడు ఇప్పుడు బాగుంది బాగుంది బాగుంది అలా ఉంచుదాం ఓ తాను అనే అనుభవాన్ని విశ్లేషణ చేయాలి అయితే మీరు లోకంలో చూడండి జనుల ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ఈ జగత్తును తెలుసుకునే ప్రయత్నం బాగా చేస్తారు జగత్తును ఎలా తెలుసుకుంటారు టూరిజం ఏవేవో యాత్రలు చేసి విహార యాత్రలు కొంచెం ఓపిక పట్టండి మేము మీకేసే చూస్తూ ఉంటాం మీ పని చేయ పని చేస్తే ఇంకా మీ ముఖం చేసి మీరు ఉన్నారని కూడా మాకు అక్కర్లా పని చేయకపోతే ముందుకు మీకేసే చూస్తాం అదే దట్ ఈజ్ హౌ ద సిస్టమ్స్ వర్క్ ఇప్పుడు బానే ఉన్నట్టుంది పాపం ఆయన అక్కడ నిలబడి ఉండాలి నేను ఇంతకుముందు వస్తానన్నాను ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ మిస్టేక్ ఇదేమంటే ఆ కంట్రోల్స్ ఎక్కడో మెదిలో పెట్టి తలవేసినట్టుగా దూరంగా పెట్టడం అన్నది ఇట్స్ ఏ స్ట్రాటజిక్ మిస్టేక్ కంట్రోల్స్ పక్కన ఉండాలి ఉంటే అడ్జస్ట్ చేసుకునేట్లా ఉంటుంది నిజానికి నన్ను అడిగితే ఇక్కడ ఇక్కడ చిన్న కంట్రోల్స్ ఉంటే అడ్జస్ట్ అయ్యేట్లా ఉంటాయి ఐడియాలో బాగుంది అస్ట్ జగత్తుని పరిశీలించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే సైంటిస్టులు ఓ చేస్తారు లౌకికుల మాట చెప్తున్నాం లౌకికులు జగత్తుని మనం సంచారం చేసి తెలుసుకోవాలి అక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఇక కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఆ గొప్ప గొప్ప విషయాలని మనం చూడవచ్చు జనతలు విశేషాలు అని అంటారు కూడా ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్నాయి వాటిని అన్నింటినీ మీరు చూడగలుగుతారు దేశ దేశ సంచారం చేస్తూ ఆ విధంగా మానవుడు జగత్తులు తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళు చాలా మీకు కనపడతారు ఇక తెలుసుకునే ప్రయత్నం దేవుడు అనగా వీళ్ళు దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నా అంటే ఒక ఆయన అంటాడు మీరు విష్ణుకురాలు బలమండి వీళ్ళు గురించి తెలుస్తుంది సాంతం అవుతుంది విఘ్నేశ్వరుని పెళ్లికి వేయ విగ్రహాల్లోనూ సాతం అవుతుంది సో దేవుడి గురించి తెలుసుకోవాలి ఇక్కడ ఏంటి అయ్యో దానికే ఉందండి మీరు విష్ణు పురాణం చదవండి తెలుసు ఈ విష్ణు పురాణం సంస్కృతంలో మాకు సంస్కృతం రాదు కదా అంటే పోను అంటే ఏకే గోపాలని చంపని కోట బంగుధి రాజమండ్రి గారు దానికి తెలుగు అనువారం ముద్రణ అది మీరు కొన్ని చదివితే మీకు దేవుడి గురించి తెలుసు అంటే ఇంకొకటి అంటాడు అది కాదండి అసలు దేవుడు ఆయన కాదు అసలు దేవుడు ఆయన కాదు అసలు దేవుడు శివుడే ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉందనుకోండి దానికి పరంపర లేదు వ్యాసుడు చెప్పాడంటే దాంట్లో పరంపర అది లేదు ఇంటే వ్యాసుడు చెప్పాడు అదే శివ సహస్రనామం ఉందనుకోండి దానికి పరంపర ఎలాగా శివుడికి శివ సహస్రనామాన్ని ఎవరిని చెప్పారు ఉపమన్యుడు చెప్పారు ఉపమన్యుడికి ఎవరిని చెప్పారు బ్రహ్మదేవుడికి చెప్పారు బ్రహ్మదేవుడికి ఎవరిని చెప్పారు విష్ణువు చెప్పారు మరి విష్ణువుకి ఎవరిని చెప్పారు విష్ణువు వినబడింది విష్ణువు అలా ఉంటే అశ్వాసాహస్త్ర అలా వినబడిపోతుంది చెవుల్లో వినపడిపోతుంది అంటే వెలపడిపోతే ఆయన రికార్డు చేసుకున్నాడనమాట మైండ్లో రికార్డు చేసుకున్నాడని మనం అనుకోవాలి లేకపోతే కాకిత మీద రాసి పెట్టుకున్నాడనో లేకపోతే మైండ్లో రికార్డు చేసుకున్నాడు అలా ఎందుకు వెలుపడింది విష్ణువుకి శివుని అనుగ్రహం వల్ల విష్ణువుకి వెనపడింది చూడండి శివస్రనా అంత పరంపర ఉందో విష్ణు సహస్ర నారానికి అండి వ్యాసుడు ఓ చోట కూర్చుని రాసి పెట్టాడు అంటే దాని పరంపర లేదు శివశాస్త్ర నామానికి పరంపరే అని ఒక ఆయన ఈ మధ్యాహ్నం పక్కానించినాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే మీరు శివపురాణం కదవండి మీరు శివపురాణం కలిగితే మీకు ఆ దేవుడి గురించి బాగా తెలుస్తుంది శివపురాణాన్ని అను తెలుగులో అనువాదం చేసి దాన్ని మీరు చదవండి ఎవళ్ళకి ఏనాడు ఎప్పుడూ రికమెండేషన్ చేయకుండా నిగిలిపోయిన వ్యక్తిని నేను మీరు ఎప్పుడైనా శివపురాణి బలవని నేను అనుకుంటే విన్నారని నేను మీరు ఉపదేశం సాగు చూడండి లేకపోతే దక్షిణావృష్ణ శివపురాణి బలవల్ని నేను చెప్పలేదు ఎందుకు తెలుసిన ఎవరికి నచ్చిన దేని వాళ్ళు ఆకాశించుకుంటారు ఇంట్లో వృద్ధం అనారకమైన విషయం ఉంది సపోజ్ మీరు విష్ణువుని చక్కగా పూజించుకుంటున్నారనుకోండి శివపురాణం జరగలే మీరు అప్పగారనుకోండి అబ్బా స్వామిజీ పెట్టడానికి చెప్పేసి మీరు అది మొదలుపెట్టారనుకోండి మీరు విష్ణుకు మూల పోతుంది కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం అది జనులు ఎలా అది సక్సెస్ కాదు మీరే ఈ శివుడు విష్ణువు పాఠములతో ఇప్పుడు కొత్తగా కొత్త కొత్తగా మీకు దేవుడిని తెలుసుకునే ప్రయత్నాలు దత్త లేకపోతే అయ్యప్ప లేకపోతే బాబా నావెల్ కైండ్ ఆఫ్ దేవుళ్ళు కాదండి శివుడు శివుడు ఇక్కడే ఉన్నాడు శివుడు ఉన్నాడు ఆ విధంగా మీకు లోకంలో అనేక విధములైన ప్రయత్నాలు మీకు కనబడుతూ ఉంటాయి నేను ఒక కేసు వెల్డప్ చేస్తున్నా ఏదో ఒక ఆక్షేపణం చేస్తున్నాను అనుకోకండి నా కేసు ఏంటంటే వాళ్ళు ఏమిటి తెలుసుకున్నావో ఎవరు ప్రయత్నం చేయడు అది నా కేసు జగత్తును తెలిసేసుకున్నామని ఊళ్ళు ఊడిపోతారు దేవుడు వాళ్ళు తెలిసిపోయాడు అని చెప్పేసి గింతులు వేసిస్తూ ఉంటారు తప్ప తాను ఎవరు తాను అనగానే ఇప్పుడు ఈ సాను ప్రస్తుతం ఉన్నాడు శతం ఒకప్పుడు ఎగిరిపోతాడు తుడిజాయ హంస అకేలా అన్నాడు కబీరదాసు ఈ హంస అకేలా అంటే ఒంటరిగా కుడి జాయిగా ఎగిరిపోతుంది ఆ పాటను కుమార గ్రంథంలో పాడేవాడు ఎలా పడి ఉంటే అప్పటికప్పుడు ఎగిరిపోతున్నట్టుగా పడలేదు అదిగా ఇలా గుడి ఉడిజాయిగా అంటే ఆయన ఆయనతో పాటు అందరూ కూడా అలా ఎగిరిపోతున్నట్టుగా పడి లేదు కొట్టినట్టు ఉడిజాయి రా అంటే ఆయన అలా పడిపోయి చాలా బాగా మాట్లాడారు అంటే ఆయనకి అప్పుడే ఎగిరిపోతున్నట్టు ఫీలింగ్ అనమాట అవి వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉడి జాయిగా హంస అకేలా కాబట్టి లోపల ఒక తత్వము కాలేదు అది ఎగిరి తక్కువ పోతుంది అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ బాడీ ఇక్కడే పడుతుంది ఈ బాడీని ఏం చేస్తారు ఒక గంటలో రెండు గంటలు మళ్ళీ పూజలోకి చేస్తారు ఎవరో సంస్కారాన్ని పెట్టారు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని గంటలో రెండు గంటల నుంచి అట్టు పెట్టుకుని చక్కగా మీరు అలా రోజు రోజు కృతినీత్యము పూజలు చేయించుదా గంటతో ఆపేటందుకు అభిషేకాలు కొన్ని రోజులు చేయండి అభిషేకాలు అటుపెట్టుకోండి కాదు పూలమాల అటుపెట్టుకోండి అటుపెట్టుకుని రోజు పూలమాలలు వేస్తూ ఉంది దాన్ని ఏదో రకంగా డిస్పోజల్ ఆఫ్ స్పేస్ వచ్చేయ మట్టిలో అది మట్టిలో కలిస్తాం నిప్పుల్లో పడేస్తే మూడు దగ్గర మారిపోయింది ఏదో రకంగా దాన్ని డిస్పోజ్ చేయాలి ఇప్పుడు అది అలా ఇదిగైపోయింది అంతకు ముందు క్షణం వరకు ఏదో ఇటు తల్లుతూ ఉన్నటువంటి ఆ దేహము ఒక క్షణంలో అలా ఇందుకైపోయింది అంటే దాని లోపల ఉండే హంసం ఒకటే ఎగిరిపోయింది మరి అయితే మనిషి బతుకున్నాడు అనుకున్నాడు దేనికి విలువ దేహానికి విలువ దేహం లోపల ఉండే హంసకి విలువ దేహం లోపల ఉండే హంసకి మీరు విలువ నివ్వాలి దేహానికి విలువ లేదు కానీ మనుషులు ఎలా ఉంటారు దేహానికే విలువనిస్తుంది తర్వాత మనిషి బతుకున్నా బతుండగా స్థితం వాటి కొన్ని ఎగిరిపోవడం మాట లాంటి బత స్థితం ఈ దేహము తాను ఇక్కడ నిలిచి ఉన్నాడు ఇప్పుడు తాను అనగానే తెలుసుకోవాలి మనం ఉత్తరావంతం అంటే ఆ క్షణంలో పరిశీలన చేసేసి తెలుసుకోవడం కష్టమైతే అనిపించచ్చు అక్కడ కూడా నేను పరిశీలించి తెలుసుకోవచ్చు కానీ స్థితం వాటి బతికుండగా మీరు దాన్ని పరిశీలించవచ్చు కదా మీకు నేను ఉపాయం చెప్తా ఇప్పుడు నేను మీరు గమనించండి నేను చేసి చేతి చేసి చూస్తున్నా కదా నేను చేతిని చూస్తున్నా చెయ్యి నన్ను చూడటం లేదు మీరు గమనించారా చెయ్యి నన్ను చూడదు చూడలేదు నేను చేతిని చూస్తున్నా చెయ్యి నన్ను చూడదు చూడదు మరి నాకు చెయ్యి తేడా ఉందంటారా లేదు క్రితం ఉండగానే ఏం ప్రాణం పోయేప్పుడు మాది బతుకుండగా చూస్తున్నా ఇదిగో చెయ్యి నేను దీన్ని చూస్తున్నాను ఇది నన్ను చూడదు చూడలేదు చేయదు కాబట్టి దేహం చేతికి అప్లై అప్లై చేసినట్లు దేహానికి మీరు అప్లై చేయలేదు తర్వాత ఇదిగో మనస్సు ఇదిగో మనస్సు నేను దీన్ని చూస్తున్నాను థాట్ దీన్ని నేను చూస్తున్నాను సాక్షిగా ఉంది చూడచ్చు థాట్ని కానీ థాట్ నన్ను చూడలేదు నేను థాట్ని చూడగలుగుతాను కానీ చూడండి చూడండి ఎంత విశేషం కాబట్టి ఇప్పుడు ఎన్ని వచ్చాయి దేహము మనస్సు నేను విచారం చేసుకుంటే చాలు అంత అది సరిపడుతుంది విచారం చేసుకుంటే అది సరిపడుతుంది స్థితం వాపి లేదా భుజానంలా గుణాందితం ఇప్పుడు చూడండి మీరు నేను వాటి చుట్టా మీరు ఆలోచించండి మీరు ఇలా కూర్చుని ఉన్నారు నేను కళ్ళు మూసుకుని ఉన్నాను కళ్ళు మూసుకుని ఉన్నాను కానీ అంటే రూపాన్ని చూచుటలేదు నిజం రూపాన్ని చూచుటం లేదు కానీ తెలివిగా ఉన్నాను తెలివిగా ఉన్నాను తర్వాత కళ్ళు తెరిచారు తెరిచేప్పటికీ రూపాలన్నీ తెలుసుకున్నాయి ఎదకుండా దూరంగా మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది అది తెలిసి మీరందరూ క్లాసులో కూర్చొని ఉన్నారు తెలుసుకోండి అన్నీ తెలిసిపోతుంది ఆ ఫోటో ఈ ఫోటో అగో శారదా మాత రామకృష్ణ పరమహంస క్లాక్ ఆరున్నర అయింది ఇలా చాలా చెప్పగానే ఆరున్నర అయింది తెలిసింది మీరు చెప్పండి నాకు ఆ ఈ ఉపజ్ఞానం కలుగుతలో ఎంత ప్రయత్నం మీరు చేస్తున్నారు ఏమైనా ప్రయత్నం ఉన్నదా ప్రయత్నాన్ని ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు ఈ కాగితం తీసి ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాలంటే ప్రయత్నం చేయాలి చెప్పు రెప్ప పడాలంటే ప్రయత్నం తెరవాలంటే ప్రయత్నం కానీ కబీర్గా శాడు కను రెప్ప వేయడానికి ప్రయత్నం అవసరం కన్ను తెరవడానికి ప్రయత్నం ఇప్పుడు మీరు వర్తించుకోరు కాబట్టి మీకు ఆ ప్రయత్నం మీకు గుర్తుకు రాదు మీరు గుర్తించరు కానీ గుర్తించండి ఒకసారి గుర్తించండి ప్రయత్నం ఉండలేదు మీకు తెలుసు ప్రయత్నం కన్ను రెప్ప వేయాలన్నా తీయాలన్నా ప్రయత్నం ఉంది నేను ఇలా కళ్ళు తెరిచాను చెరగానే మీరందరూ తెలుస్తున్నారు దీంట్లో ఎంత ప్రయత్నం ఉంది ఏ ప్రయత్నం ఉంది ఎఫర్ట్ అనేది ఇసుమంతా కూడా టోటల్లీ ఎఫర్ట్లెస్ అంటే మెరటిలిటీ అంటే మెరట్లెస్ టోటల్లీ ఎఫర్ట్లెస్ తెలుస్తాం ఇప్పుడు ఒక ఆయన వచ్చారు స్వామీజీ మీరు చాలా గొప్పవారు అన్నారు అలా అనుకుండగానే తెలుస్తుంది శబ్దాలు ఏం ప్రయత్నం చేశాను ఇలా చెవి ఇలా పెట్టడం ఏం ప్రయత్నం అక్కర్లేకుండా తెలిసిపోతుంది స్వామీజీ అని ఎవడలో తిట్టాడనుకోండి అది తెలిసిపోతుంది తక్కువ తెలిసిపోతుంది ఏ ప్రయత్నమో అక్కర్లేకుండగా తెలిసిపోతుంది ఇప్పుడు సెంట్ ఇక్కడ పెట్టారు సెంట్ పెట్టారు ఎంత ప్రయత్నం చేస్తారో సెంట్కి వెళ్ళడానికి ఈ ప్రయత్నం నడిచి వెళ్తుంటే అదే ఇక్కడ ఏదో మల్లెల వాసన వస్తుంది అని తెలిసిపోతుంది ప్రయత్నం ఎప్పుడైనా మీరు ఈ ఈ చిత్రం గమనించారా చిత్రం భలారే ఈ చిత్రం అనేది ఎప్పుడో విన్నా ఉంది ఎప్పుడైనా గమనించారా ఈ చిత్రాన్ని ఎంత భాగా ఉంది హవీసైట్ నిద్రపోతున్నాను ఏమీ తెలియలేదు తెలివి వచ్చింది తెలివి వచ్చేప్పటికీ కావు కావు అని కాపులకు వస్తాం ఇప్పుడు తెలిసిపోయి ఏం ప్రయత్నం చేశారు మీరు కాపులకు వస్తున్నాయని తెలియడానికి కాఫీ తయారు చేస్తున్నట్టుగా ముక్కు తెలిసిపోయింది మీరు ఏం ప్రయత్నం చేశారు అంటే మెరకుల వస్తుంది మెరక్ సో దేహము మనస్సు సరే ఇంద్రియాలు ఉన్నాయనుకోండి మధ్యలో దేహం అనేది మనకి ఉన్నది జాడాము ఇలాగ ఇదో చూడండి చేతికేసులు చూస్తున్నాను తప్ప ఆ చెయ్యి నాకేసి చూడదు చూడలేదు మనస్సు కూడా అలాంటిది చెయ్యి అలాంటిదో టేబుల్ అలాంటిదో మనస్సు కూడా అలాంటిదే వచ్చి సూక్ష్మంగా ఉంటుంది మనస్సు చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇప్పుడు మీరు చేయమని కంటితో చూశారనుకోండి దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో చెప్పగలరా చెప్పలే ఎర్ర చేయవా కుడుతుంది కుడితే డెబ్భై కేజీలు మనిషి చెవ్వు అంటాడు కానీ దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో మనకి తెలియదు దాన్నే మీరు మైక్రోస్కోప్ మీద పెట్టి చూస్తే తెలుస్తుంది ఏ విధంగా సో చూ చూడడం అనేది కొంచెం చిన్నదిగా ఉండొచ్చు పెద్దదిగా ఉండొచ్చు చూడడానికి మీరు ఏమి ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఏమి అక్కడ మెరకి అదే రకంగా అంటే క్షేమ కాళ్ళు మైక్రోస్కోప్ కావాలి కొంచెం సూక్ష్మంగా చిన్నదిగా మనస్సు కూడా లాంటిదే చాలా సూక్ష్మంగా ఉంటుంది థాట్ సంకల్పం కలుగుతుంది అది అది తెలుసుకో ఉదాహరణకి పాఠం చెప్తున్నాను పాఠం చెప్తుంటే సంకల్పం కలిగింది ఇంటి దగ్గర అది ఏదో పెట్టొచ్చాను అది వెళ్ళగానే దాని సంగతి చూడాలి నేను నాకు సంకల్పం కలిగింది వెంటనే నాకు ఆ సంకల్పం తెలుస్తూ ఉంటుంది పాఠం చెప్తుంటే ఈ సంకల్పం ఎందుకు అని తెలుస్తుంది నేను సంకల్పాన్ని చూడగలుగుతున్నా సంకల్పం మనం చూడ కాబట్టి దేహము మనస్సు ఆ రెండింటినీ చూస్తూ ఉండేటువంటి నేను దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే దేహము అంటేనే యసం దేహం అంటే క్రియ స్త్రియ చూడండి గాలి ఎప్పుడు పోనీ నోసు బ్లాక్ అయిందనుకోండి పోనీ రోజు రోజంతా తెలుస్తూనే ఉన్నాం బతుకున్నంతకాలం తెలుస్తూనే ఉన్నాం నోసు బ్లాక్ అయింది ఒక్క పావుగం సెట్ చేయాల్సిన మానేద్దామని ఉండొచ్చా రక్తం ఇంకో గంటలో ఒకటి శ్మశానానికి కూడా రక్తం అలా ఏదో పోనీ వేగంగా కాకపోయినా ఏదోలాగ సాగు తీసుకుంటూ రక్తం ప్రవహిస్తుంది పోయిన తర్వాత కూడా అలా కొంతసేపు ప్రవహించి అయిపోతుంది ఫ్యాన్ స్టిచ్ ఆస్తే ఫ్యాన్ ఏమో కొద్దిసేపు తిరిగి అయిపోతుంది హార్ట్ చాలా కుట్టుకుంటుంది దేహము అంటేనే క్రియ ఎఫర్ట్ మనస్సు అలసి విసిగి వెసారి నిద్రలోకి వెళ్ళే వరకు కూడా అలాగే గురుతులు వేస్తూనే ఉంటుంది మనస్సు మనస్సు అంటేనే ఎఫర్ట్లెస్ కానీ ఈ దేహాన్ని ఈ మనస్సుని తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ ఎరుక ఉన్నది సరే ద మోస్ట్ ఎఫర్ట్లెస్ట్ అప్సల్ట్ మోస్ట్ కాదు అబ్సల్యూట్లీ ఎఫర్ట్లెస్ కానీ అనేది ఏమీ లేదు మరి ఈ సర్వములు తెలుసుకుంటూ ఉండే ఎఫర్ట్ లేదా లేదు ఈ రూపములను అన్నిటినీ తెలుసుకుంటుంది నోర ఈ జ్ఞానములను అన్నిటినీ తెలుసుకుంటుంది నోర గంధములను రసములను స్పర్శలను మనస్సులో వచ్చే సంకల్పములను సుఖములను దుఃఖములను రాగద్వేషాది ద్వంద్వ శీతోష్ణాది ద్వంద్వములను సకల జగత్తును యస్మర్థనేది ఇసుమంత కూడా లేకుండా తెలుసుకునేటువంటి ఆ ఎగుక నీ ఎన్ను ఉందంటారా లేదంటారా విచిత్రం అంటే మెరకులు వస్తుంది అయితే అది రూపములను తెలుసుకుంటోంది ఎఫర్ట్లేదు కానీ కన్నుతో జతగూడి రూపములను తెలుసుకుంటుంది శబ్దములను తెలుసుకుంటోంది చెవితో జతగూడి శబ్దములను తెలుసుకుందాం సపోజ్ కన్నుతో జత కూడలేదనుకోండి నేను తెలివిగా ఉన్నాను కన్ను మూసాను రూపాలను తెలుసుకుందా తెలియదు చెవి లేకపోతే శబ్దాలను తెలియదు ముక్కు పని చేయకపోతే గంధములను తెలియదు కాబట్టి ఇంద్రియముతో జత కూడాలి ఇంద్రియంతో జత కూడినప్పుడే అది ఆ స్తస్పర్శ రూపదశ గంధములను తెలుసుకుంటూ ఉంటుంది తెలుసుకోవడమే భోగము భోగ భుజానం అన్నారే భోగము అంటే ఏమిటి తెలియటయే ఇప్పుడు మల్లె మల్లెలా గంధము చాలా బాగుంది అని మీరు ఎంజాయ్ చేశారంటే ఎంజాయ్ చేయడానికి గంధము తెలియడానికి తేడా ఏమో ఉన్నా లేదు తెలియడమే భోగము ఉపలబ్ధి తెలియడమే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు చల్లని గాలి పీల్చింది పీచినప్పుడు గాలి చల్లదనము తెలియట గాలి చల్లదనము బాగుండుట రెండూ ఒకటే కాబట్టి ఆ తెలివి ఉన్నది చూసారా అంటే చిత్రం అది ఎంత చిత్రమై దాంట్లో ఒక చిత్రం ఏమిటంటే అటర్లీ ఎఫర్ట్లెస్ అదే ఒక చిత్రం ఇటువంటి సందర్భంలో చుట్టూ దే ప్రపంచమంతా కూడా క్రియతో నిండి ఉంటుంది ఇట్స్ స్నాంగ్ వర్డ్ దేహము ఫినామినల్ మైండ్ ఫినామినల్ చుట్టూ ఫినామినలే కానీ మధ్యలో ఈ సర్వము తెలుసుకుంటూ ఉండేటువంటి ఎరుక అప్సల్యూట్లీ ఎఫెక్ట్లెస్ ఒక విచిత్రం రెండవ విచిత్రం అది ఎఫర్ ప్లస్గా తెలుసుకుంటున్నమాట వాస్తవం కానీ తనంత తాను తెలుసుకోవటం లేదు ఆ ఇంద్రియముతో జతగూడి తెలుసుకుంటుంది ఒకప్పుడు తెలుసు తెలియబడేది సుఖాన్ని ఇచ్చేదవ్వచ్చు ఇంకొకప్పుడు తెలియబడేది దుఃఖాన్ని ఇచ్చేదవ్వచ్చు అంటే అలాగా మల్లెల గంధము తెలిసింది ముక్కు ఆ గంధము నాకు చాలా ఇష్టము మనస్సు అంటే మనస్సు ముక్కుతో జతగూడి భుంజా సుఖానుభవం కలిగింది అదే దుర్వాసన వచ్చిందనుకోండి మనస్సు ముక్కు జతగూడి దుఃఖానుభవం కలిగింది కాబట్టి ఇంద్రియములు మనస్సుతో జతగూడి సుఖమును కానీ దుఃఖమును కానీ అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ ఈ అనుభవముల మూలంలో ఏమున్నది ఆ తెలివి గల కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే వాడు బతికుండగా తాను అనే అనుభవంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ ఎరుక దాన్ని వాడు దర్శించడం దాన్ని తెలుసుకోండి ఆ ఎరుక లేకుంటే దేహ మనస్సు లేదు దేహము లేదు జగత్తు లేదు సుఖము లేదు దుఃఖము లేదు పుణ్యం లేదు పాపము లేదు ఏది లేదు ఆ ఎరుకయే స్థర్మము కానీ వాడు ఆ ఎరుకను మినహాయించి మిగతాదంతా చూస్తాడే తప్ప ఆ ఎరుకను మనము తెలుసుకోవాలి అని వాడు అనుకోడు ఎందుకని అలా ఎందుకుంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి సినిమా మీరు సినిమా చూశారు మీరు చూస్తున్నది సినిమా తెర మీద మీరు చూస్తున్నది ఏది అక్కడ లేదు అంతా కూడా మీ దృష్టిలోనే కదా దృష్టి సృష్టి బాగా అంతా మీ దృష్టిలోనే అక్కడ శృంగార రసమం ఉంటుంది సినిమా తెరమైన శృంగార సమయం ఉంటుందండి సినిమా తెరమే శృంగారం ఉంటుందా లేకపోతే ప్రాజెక్టులు ఇలా నాలుగు కాలం మీద వెళ్ళిపోయిన ప్రాజెక్ట్ దాంట్లో శృంగారం ఉంటుంది శృంగారం అక్కడ ఉంటుంది చూసివాడి ఉంటుంది చూసివాడి హృదయంలో ఉన్న శృంగారము వీళ్ళు దాన్ని పైకి తీసి తెర మీద వేసి అక్కడ ఉన్నట్లుగా చూస్తారు కాబట్టి మీరు సినిమా చూస్తున్నారు అంటే దాంట్లో ఉన్న ఒకే ఒక సత్యము మీరు మీరు సత్యం కానీ మనం ఏమనుకుంటాం అక్కడికి వెళ్ళి ఆ డైరెక్టర్ ఎవరో బాగా తీసేదనో ఆ యాక్టర్లు బాగా యాక్ట్ చేశారనో మొత్తం క్రెడిట్ అంతా వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని మనం ఇంటికి జాలముఖం వేసుకొని వస్తాం వాస్తవంలో వాళ్ళ క్రెడిట్ ఎక్కడి నుంచి వచ్చింది మీ నుంచి వచ్చింది మీ హృదయంలో ఉండే రసానుభవము నుండి వాళ్ళకి క్రెడిట్ వచ్చింది కాబట్టి భోగం అనేది భోగంలో సుఖభోగం కానీ దుఃఖభోగం కానీ ఏదైనా కూడా భోగంలో నీవులు మనస్సు గుణములు గుణములు అంటే గుణముల యొక్క కార్యములు దేహము తమోగుణ కార్యము ఇంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు ఈ సత్వ సత్వర సత్వరజోగుణముల యొక్క కార్యములు ఈ మూడు గుణముల యొక్క కార్యములు అయినటువంటి దేహేంద్రియ మనస్సులతో ఊడి ఆ ఎరుక ఊడినప్పుడు మాత్రమే మీకు సుఖ దుఃఖానుభవం అనేది ఉంటుంది లేకపోతే సుఖం లేదు దుఃఖం లేదు ఏదీ లేదు అయితే జనులు ఆ అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ ఏరూకలను విస్మతిస్తారు దాన్ని పట్టించుకోవాలి దాని గురించి మనం పరిశీలించి తెలుసుకోవాలి అని అనుకోవచ్చు ఆ ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి శాస్త్రము గీత ఉపనిషత్తులు వాటిని మనం అధ్యయనం చేయాలి అని అనుకో ఎందుకని అనుకోరు చూసిన విమోహ విశేషంగా మోహమును పొంది ఉంటారు ఏమిటా మోహన్ యొక్క చెప్పుకుంటారా చూడండి ఆ నాయకుడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు నాయిక ఎంత సుందరముగా ఉన్నందు అని అలాగా మొత్తం ఆ భోగం సుఖభోగం కానీ దుఃఖభోగం కానీ ఏదైనా దాని మూలమంతా తెర మీదే ఉందని అనుకుంటే ఉన్నట్లుగా భ్రమపడతారే తప్ప తమ నుండి వచ్చినది సర్వము సర్వము తన స్వరూపం నుంచి వచ్చింది అని తెలుసుకోరు కూడా తెలుసుకో ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఒక పెయింటింగ్ చిత్రం లేక శిల్పం చూసి ఎంత అందంగా ఉందో అని మీరు అంటారు అందము తెలుగు సౌందర్యము ఈ అందము బయట ఉంటుందా లోపల ఉంటుందా ఆలోచించాలి కదా బయట ఉంటుందండి చూడండి అదిగో చిత్రము అందంగా ఉండదు ఆ శిల్పము అందంగా ఉన్నది అందం బయటే ఉంది అని అనుకుంటాం కానీ నేను మాట్లాడుకుంటా ఒక చిత్రకారుని హృదయంలో అందం లేని అందము బయట చిత్రంలో ఉంటుందా ఆ చిత్రంలో ఉన్న అందం ఎక్కడి నుంచి వచ్చింది చిత్రకారుని హృదయంలో నుండి వచ్చింది చిత్రకారుడి హృదయంలో ఒక సొగస్సు గలదు అంటే అందము గలదు అది చిత్రంలోకి వచ్చింది చిత్రకారుడి హృదయంలో ఉన్న అందమే ఒక శిల్పానికి వచ్చింది ఏమండి కాబట్టి ఇప్పుడు ఆ అందము ఒక చేతన పురుషుడు లోపల ఉన్నంతటా బయట ఉండాలి లోపలే ఉంది కానీ మీరు అనొచ్చు ఆయన లోపల ఉండొచ్చండి మా లోపం లేదు కదా మాకు బయటే ఉంది కదా అని మీరు అమ్మా అది తప్పే ఎందుకంటే సపోజ్ మీరు అమ్మా ఈ ఫోటో ఎంత అందంగా ఉందో అని మీరు చాలా ఉత్సాహంతో ప్రేమతో ఏదైనా ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నారనుకోండి ఈ లోపల సెల్ఫోను థింకింగ్ అన్న అంటే ఏదో మెసేజ్ వచ్చిందన్నమాట మెసేజ్ ఏమిటో చూద్దామని చిత్ర రకీ పారిపోదు కదా అక్కడే ఉంటుంది మెసేజ్ ఏమిటో చూద్దామని మెసేజ్ చూసేప్పటికి ఎస్ఎంఎస్ ఉంది దాంట్లో ఆ ఎస్ఎంఎస్లో ఏమైందంటే నువ్వు నిన్న ఇన్వెస్టిగేషన్ స్టాఫ్ ఇవాళ సగానికి సగం పడిపోయింది అని ఉంది అది చూశాడు అది చూసి మళ్ళీ చిత్రం చేసి చూస్తే ఇప్పుడు ఆ చిత్రం అందంగా ఉంటుందా అది చింపే హోటల్ బాలద్దాం అనిపిస్తున్నావు చింపే హోటల్ బాలే అనిపిస్తుంది ఎందుకంటారు ఎందుకంటే మీ హృదయంలో ఉన్న అందమే ఆ చిత్రంలో కనపడింది మీకు మీ హృదయంలో అందం ఉండబడితే చిత్రము అందంగా ఉండే మీ హృదయంలో అందం లేదనుకోండి ఆ చిత్రం ఏమవుతుంది ఒక ఆయన సంగీత కచేరీ ఏర్పాటు చేశారు సంగీత కచేరీ అంటే హాల్ తీసుకోవాలి తర్వాత పాటగాళ్ళకి తబలా ఇవన్నీ పక్క వాయిద్యాల వాళ్ళు ఉంటారు వాడి అయినా ఒక్కడైనా నలుగురు ఒకడు రెండు తప్ప తప్ప ఇవి కొట్టుకుని వస్తాడు అవి వాయిస్తాం అవి అక్కర్లేదండి మేము అలానే అయితే వాయిస్తాడు నలుగురు ఐదుగురు ఉంటారు కొత్త వాయిద్యాలు వాళ్ళు వీళ్ళందరికీ మకాము విలాసము భోజనముని ఏర్పాటు చేయాలి తర్వాత ఎంతో కొంత ఏర్పాటు చేయాలి సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది పదివేల రూపాయలు ఖర్చు పెట్టి సంగీత కచేరీ పెట్టాడు సంగీతం వింటున్నాడు వింటూ ఉండగా మళ్ళీ థింగ్ అని అని వెళ్తాడు ఏమిటి పా ఆయన సా అని పాడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ పాట ఇంత ఎక్కడికి పోలేదు అగడికి ఉంటున్నాయి ఆలాపన చేస్తున్నాడండి నాన్న ఆలోపన ఇప్పుడు వెంటనే ఆయన అయిపోదు ఎస్ఎంఎస్ చూసి లోపల ఆలోపన ఏమీ అయిపోదు కదా కాబట్టి మాట వలసని తీసి చూశాడు తీసి చూస్తే ఏదో మిస్టైక్ ఉంది అంతే సంగీతం పోయింది ఆ కుర్చీని బూమల్ని లేచి ఇలా బూమను లాగి పెద్ద పెద్ద అందరూ వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సంగీతం పెట్టుకున్నాడు తను విన్నామని పెట్టుకున్న సంగీతం పదివేల రూపాయల సంగీతం గాలిలో కలిసి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మాధుర్యము సౌందర్యము ప్రేమ ఇవి మీ లోపల ఉంటాయి బయట ఉండవు మీ లోపల ఉంటాయి కానీ మీరు లోకాన్ని చూడండి లోకం కేసు ఒక్కసారి చూడండి లోకంలో ఏమనుకుంటారు ఇవి బయట ఉన్నాయనుకుంటారా లోపలు ఉన్నాయనుకుంటారా బయటే ఉన్నాయనుకుంటారు ఇప్పుడు దేవుడు మీ లోపల ఉంటాడు మీ లోపల ఉంటే బయట ఉంటాడు మాధుర్యము మీ లోపల ఉంటే బయట ఉంటుంది సౌందర్యం మీ లోపల ఉంటే బయట ఉంటుంది ప్రేమ మీ లోపల ఉంటే బయట ఉంటుంది దేవుడు మీ లోపల ఉంటే బయటపడుతుంది ఈ లోపల దేవం లేకపోతే బయట ఉంటాడా ఇప్పుడు అన్నమయ్య కొండెక్కాడు కొండెక్కి కొండ యొక్క సౌందర్యాన్ని అనుభవం ఆస్వాదించాడు స్వామి యొక్క మాధుర్యాన్ని వైభవాన్ని ఆస్వాదించాడు మనం కొండెక్కు మనకి ఏమిటి అనుభవానికి వస్తుంది టీటీడీ మేనేజ్మెంట్ వాళ్ళు చేసే పొరపాట్లన్నీ మనకు అనుభవానికి వస్తుంటాయి అక్కడ క్షీ సరిగ్గా లేదు ఇక్కడ వైకుంఠని కాంప్లెక్స్ సరిగ్గా లేదు అది కరెక్ట్ అయితే అవ్వచ్చు మనకి అవే అనుభవానికి వస్తుంది అంతే తప్ప మనకి ఆ స్వామి యొక్క వైభవం అనుభవానికి వస్తుందా కాదు ఎందుకంటారు ఎందుకంటే మన లోపల దేవుడు ఉంటే బయట అనుభవానికి వస్తుంది మన లోపల సంసారమే ఉందనుకోండి మీరు తిరుపటకుండా వచ్చినా కూడా మీకేం అనుభవానికి వస్తుంది సారమైన అనుభవానికి వస్తుంది కాబట్టి లోపల మహాత్ములు చెప్పేవారు లోపల దేవుణ్ణి దర్శించేవాడు మాత్రమే బయట దేవుణ్ణి దర్శించగలుగుతారు అని మహాత్ములు చెప్పారు కాబట్టి తన లోపల ఒక సౌందర్యం ప్రేమ ఆనందం మాధుర్యం ఇవన్నీ గలవు ఇవి దేహం నుంచి రావు మనస్సు నుంచి కూడా రావు మనస్సు కంటిలోకైన ఒక తత్వం నుండి అవి ఆవిర్భవిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని వ్యామోహితులైన జనులు తెలియజాలదు విమూఢ నాను పశ్యంతి ఎందుకు తెలుసుకోలేదు అవి వ్యామోహం అన్నట్టు హోటళ్లలో చిరుచిళ్ళకి అలవాటు పడ్డవాడికి పంచి తిండి నచ్చదు అని ఏదో అలానే సాధించడం